పరిశుద్ధురవి తండ్రి ఏసయ్య మీకు వదనాలైనా సరోన్నతుల దేవా మీకే స్థితుల స్తోత్రాలను అయినా ఈ యొక్క దర్శకాలం అంటే కాపాడి సజ్జుల నిలబెట్టడానికి మీకు ఎంతో వదనాలు ఏసయ్యా ఈ దినానికి నూతనమైన మాకు అనుగ్రహించి నడిపించిందైనా మేము పో ప్రతి మార్గం సరాలం చేయండి చేయి ప్రతి పనిలో విజయం అనుగ్రహించిందైనా కృప గల దేవ మీకే స్తోత్రాలుమల కాలంలో మేము జాగ్రత్తగా మెలకు ఉండి జీవించి బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి విశేషమైన అద్భుతకరమైన సేవ మా తండ్రికి మీరు అప్పగిస్తారు కాబట్టి ప్రభా మేము ఎదురు చూస్తున్నాం అవును ప్రభా ఆ యొక్క అపోస్థలు తండ్రి పరశుదాత్మ కొడుకు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే తెలుసు ప్రభా మీరు లేని సమయంలో పరశుదాత్మ నడిపించడం చాలా అవసరమని పరశుదాత్మ లేకుండా సేవ చేయలేరని వాళ్ళు గ్రహించినారు నేను అందుకు పైకప్పున ఎదురు చూస్తున్నారు ప్రభా నేను కూడా ఆ రీతి కాలంలో నేను ఎదురు చూర్చలాగిన సహాయపరండి తండ్రి నూతనమైన అభిషేకం కొరకు అది మీ అభిషేకం కొరకు ఎదురు చేస్తున్నారు అందరు కావా మీరే సహాయ నడిపించి మధుమలు అన్నాం మీరు ఆఖరి వరకు లెక్కర్చుకోమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా పనిచేస్తున్నదనే న్యూ వేరియేషన్స్ ఎన్నో వచ్చినాయంటున్నారు కావా కానీ ఏ రీతిగా మేము జీవించాలో మీరే సహాయకరమైన ప్రార్థిస్తున్నాం పాపం క్షమించండి మీకు జీవించే బిడ్డలుగా తయారు చేయండి ముఖ్యంగా తండ్రి సేవకులందరూ సంపూర్ణంగా మీకు సమర్పించుకొని జీవించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఆ యొక్క పెన్మల్లి కృపావరణాలు అనుగ్రహించండి సంఘక్షేమం కొరకు ఈ లోకపు క్షేమం కొరకు లోప ఈ లోకాన్ని పెన్మీ మేమే కాపాడాలని మీరు మాకు ఆగ్ఞాయించినారు నేను అనేక లోకి ఈ సత్యాన్ని ప్రకటిస్తూ ముందుకు పోయే సేవకులుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాను ఈ ఆడంత మీరే ఆధిపత్యం వహించి మహిమ నుండి మీకే ప్రార్థిస్తున్నాం తండ్రి రవి బ్రదర్ కానీ మన విజయ గారు కానీ ఏమైనా ఒక పాట పాడగలుగుతారా పాత నా ప్రియుడా ప్రియులిదే నివ్రతకేను నివ్రతకళను నా ప్రియుడాకృపానిదే నివ్రతకేను చనమీనా నివ్రతకళను నా ప్రియుడా నీ చేతితోనే నను లేపినావు నీ చేతితోనే నను చెక్కున్నావు నీ చేతితోనే నను లేపినావు నీ చేతితోనే నను చెక్కున్నావు నీ చేతి నీడలు నను దాచుకున్నావు నీ చేతి నీడలు నను దాచుకున్నావు నా ప్రియుడా కేసయ్యా నీ కృప లేనిదే నివ్రత కలను క్షణమైనా నివ్రత కళీను నా ప్రియుడా నీ వాకులన్నీ వాగ్దానమూలై నీ వాకుతోనే నను స్వస్థ పరచితివి నీ వాకులన్నీ వాగ్దానమూలై నీ వాకుతోనే నను స్వస్థ పరచితివి నీ వాగ్దానములు మార్పు నీ వాగ్దానములు మార్పు లేనివి నా ప్రియుడా ఏ సయ్యా నీ కృప లేనిదే నీ బ్రతకలేను క్షణమైనా నీ బ్రతకలేను నా ప్రియుడా ముందెన్నడూ నేను వెళ్ నూతనమైనా నీ మార్గములు ముందెన్నడు నేను వెళ్ళని నూతనమైనా నీ మార్గములు నీ ఆత్మతోనూ నను నడుపుదేవా నీ ఆత్మతోనూ నన్ను నడుపుదేవా నా ప్రియుడా ఏ సయ్యా నీ నీకృపామృత క్షణమైనా నిమృతకళీను నా ప్రియుడా ప్రియుడాో నతుడా వాగ్దానము నిరవేచువాడా సర్వ నతు సర్వశక్తి సంపూర్ణుడా నీ వాగ్దానము నెరవేచువాడా నీవు నా పక్షమై నిలచియున్నావు నీవు నా పక్షమై నిలచయున్నావు నా ప్రియుడా ఏ శయ్యా నీ కృపాలే నిదే ని్రతకళేను నా చిన్న ప్రార్థన చేసుకొని కొద్దిసేపు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం చిన్న ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడు ఉదయవా సర్వశక్తి సంపన్నుడు నామానికి ఎంతో మందు నాలుగు తెలుస్తున్నాను ప్రభా ఇదిగోనైనా ఈ ఉదయకాలం ప్రభా అయా విశ్రాంతి చిన్న ముందుగా చేరి అయ్యా నీ పాత్ర ఏర్పాటు చేసుకున్న విధానాన్ని ఎంతో వంద ప్రభా ఇదిగోనైనా ప్రార్థనలోను పాటలోను మీరు నడిపించారు వాక్యాన్ని చెప్పుకోబోతుండగా ప్రభా వాక్యాన్ని వివరించుకోబోతుండగా ప్రభా అయ్యా నీ జ్ఞానంతో నీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి ప్రభా ప్రభా ఇదిగోనైనా మేము చెప్పుకోవటం వినడమే కాకుండా ప్రభా చేసే విధంగా గొప్ప కార్యాలు చేయమని సిద్ధపరచుకుని హయా పరిశుద్ధత జీవితాన్ని అనుగ్రహించమని ఈసారి ప్రార్థిస్తున్నా తండ్రి మంచిది నూతనంగా మొట్టమొదటి ఆదివారం నూతన సంవత్సరం మొట్టమొదటి ఆదివారం దేవుడి మార్గం గ్రహించినందుకు ఎంతో వందనాలు అయితే మనం చూస్తే మనుషులు ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో అందరూ ఒక నూతనమైన దానికోసం నూతనమైన దానికోసం ఎదుగుతూ ఉంటారు నూతనమైన దానికోసం ఆశపడుతూ ఉంటారు అది కట్టుకునే బట్టలు గాని మొబైల్ గాని లేదంటే ఇంకేదైనా ఏది తీసుకోవాలనుకున్నా సరే ప్రతిదీ నూతనంగా ఉండాలి కొత్తగా ఉండాలి న్యూ ఫ్యాషన్ గా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిటీ క్రైసిస్ అనమాట ఆ నూతనమైన దాన్ని కొత్త దాన్ని మనం అడాప్ట్ చేసుకోవడం వల్ల దాన్ని మనం స్వీకరించడం వల్ల అనేకులు మన అనేక మనం మార్గదర్శకంగా ఉండాలి అనే దానితో తపనతో ప్రతి ఒక్కళ్ళు ఒక నూతనమైన దాన్ని నూతనమైన దాన్ని నూతనమైన చెప్పి వాళ్ళకంటూ ఏదో ఒకటి క్రియేట్ చేసుకుని దానికోసం పరిగెత్తుతూ ఉంటాం అందరూ ఈ నూతన సంవత్సరం అని చెప్పి నూతన సంవత్సరంలో కూడా ఎంతో విపరీతంగా మరి ఆయన రాత్రంతా అంతా ప్రయాసపడి కష్టపడి ఏదో కొంతమంది డెకరేషన్ చేస్తారు కొంతమంది ఇంటి ముందు ముగ్గులేస్తారు ఆ ఏదో రకరకాలు రకరకాలుగా చేస్తూ ఉంటారు అయితే క్రైస్తవులు గమనించిన ఏంటి అని ప్రతిదాన్ని కొత్తదాన్ని కోరుకుంటారు కాని ప్రతిదాన్ని కొత్తగానే ఆలోచించాలనుకుంటారు కాని ప్రాక్టీస్ మాత్రం పాత జీవితాన్ని ప్రాక్టీస్ చేస్తారు కానీ నూతనంగా మన జీవితంలో దేవుడు కార్యం చేయాలని కానీ నూతనంగా దేవుని నడిపింపులో మనం ఉండాలని గాని ఎవరు ఆలోచించరు ఆశపడరు ఎందుకంటే ఇదొక బలహీనత అనుకోవాలి మనం ప్రతి దాని కోసం ప్రతి విషయంలో ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లో ఆచారాలలో మానవ మనుగడలో స్థితిగతుల్లో ప్రతి దాంట్లో కూడా కొత్తదాన్ని కొత్తదాన్ని ఏదైనా కొనుక్కోవాలన్నా వస్తు కొత్తది ఏదైనా వాడుకోవాలన్నా కొత్తది ఏదైనా తినాలన్నా కొత్తగా కొత్తగా తీసింది లేదు వేడి ఫ్రెష్గా ఉండాలి ఈ విధంగా ప్రతిదాని కోసం నూతనంగా ఎదురుచూసే మనం మన జీవితంలో మాత్రం పాత వాటిని విడిచిపెట్టం పాత వాటిని అనుసరిస్తూ ఉంటాం ముఖ్యంగా మొన్నటి వరకు మనం చదువుకుంటే ఈ ముఖ్యంగా క్రైస్తవులు ఆచరిస్తున్నటువంటి క్రమము మెలికిసే క్రమం కాకుండా లేవిన క్రమంలోనే మనం ఉండడం ఇది పాత పాత జీవితం అదేవిధంగా ఆచారబద్దంగా జీవించడం సత్యమేంటో గ్రహించకపోవడం ఒక రకమైనటువంటి ట్రాన్స్ లో ఉంది దానే ఇది ఇది కొత్తదనుకొని దాంట్లోనే ఉంటున్నాం గానీ కొత్త దాన్ని స్వీకరించబోతున్నాం అయితే లేఖను ఏం చెప్తుంది అనేది చూస్తే ఒకసారి ఇదిగోండి రెండవ కొరింజీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఏం చెప్తుందంటే కాగా ఎవడైనాను క్రీస్తు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్త ఈ వాక్యాన్ని మనం అనేక ఈ కేవీపీఎం గ్రూప్ దేవుడు మనకి అనేక సార్లు చంద్రశేఖర్ గారి ద్వారా మనకి హెచ్చరిస్తూనే ఉన్నారు అయినా దీని లోతు మాత్రం చదువుతున్న కొద్దీ తెలుసుకునే కొద్ది లోతుగానే కనపడుతూ ఉంటది ఎందుకంటే దాన్ని ప్రాక్టీస్ చేసిన అది ఈజీగానే ఉంటది కానీ ప్రాక్టీస్ చేయకుండా వినేవాళ్ళకి మాత్రం చాలా మందికి ఇది కొత్తగానే ఉంటుంది ఎందుకుగా నేనంటే ఎవడైనా నువ్వు పిస్తున్నందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి చాలా మంది ఇదిగో నీ పాపాన్ని ఒప్పుకుంటే దేవుడి ముందు నువ్వు పరిశుభ్రపరచబడ్డావు అని చెప్తే ఇంకా అయ్యా నేను పాపిని అయ్యా పాపిని నేను పాపిని నేను పాపిని అని అక్కడే ఉండిపోతాం నిన్న మాట్లాడుకుందదే మనం సిల్వ వరకు వచ్చి అక్కడే ఆగిపోతాం గాని ముందుకు వెళ్లలేని స్థితి ఎందుకు అనేనంటే ఈ నూతనమైన దాన్ని మనం రుచి ఈ నూతనమైన దాన్ని మనం గ్రహించకపోవటమేనేమో ఎందుకంటే నూతనంగా ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి కొత్తగా మనం మెచ్యూరిటీ లెవెల్స్ పర్టికులర్ ఆధ్యాత్మిక స్థితిలో ఆధ్యాత్మికంగా మనం ఈ రోజు కన్నా రేపటికి ఇంకా ఉన్నతంగా ఉండాలి దానికన్నా ఇంకా ఉన్నతంగా ఉండాలి అనే ఆశ లేకపోవటం పాత జీవితంలోకి మనల్ని నెట్టేస్తా ఉంది కొత్తగా ఉండట్లేదు దీని గురించి చాలా సార్లు వాక్యంలో ఎందుకంటే పాత రకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండి కొత్త మన హృదయాల్లో పోసుకుంటే అది ఇవ్వడు దాంట్లో పాత పాతనే ఉండాలి కొత్త కొత్తనే ఉండాలి పాత సంచుల్లోకి కొత్త ద్రాక్ష రసాన్ని గాని కొత్త ద్రాక్ష రసాన్ని పాత సంచుల్లోకి గాని మనం వేయలేము ఒక గుడ్డకు మాసికేస్తే ఎట్లా ఉంటదో అట్లాగే ఉంటది కానీ అది కొత్త కనపడదు కొత్తగా కనపడాలంటే నీకు మొత్తం సమస్తం నూతనంగా ఉండాలి గాని సగం సత్యం సగం అసత్యంలో ఉండనే ఉండకూడదు దేవుని వాక్యం అని చెప్తుంది ఇదిగో క్రీస్తు యేసునందు ఉన్న ఎడలా నూతన సృష్టి పాత గతించిపోయింది గతించి దాన్ని గతించిపోయిన దాన్ని ఎదుక్కుంటా ఎత్తుక్కుంటా ఎత్తుక్కుంటా పోయి దాంట్లోనే ఏదో ఉందని చెప్పి మనిషి అక్కడి నుంచి బయటికి రాలేకపోవటం ఏంటంటే నువ్వు ఆ నూతన జన్మ రహస్యాన్ని తెలుసుకోపోవటమే అది రుచి చూడకపోవటమే అని కనిపిస్తా ఉంది పేతులు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మూడో చూస్తే పేతులు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై రెండు చూస్తే మీరు సత్యమునకు విజేయులవుట చేత మీ మనసును పవిత్రపరచుకొని కొని వారై ఉండి ఒకనికొకడు హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమించుడి సత్యం అనేదానికి సత్యమును విజేయత చూపించాల యదార్థంగా ఉండాల నూతనంగా ఉన్నవాడికి ఏంటి అని అంటే మొట్టమొదటి వాడు తెలుసుకోవాల్సింది సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలి సత్యం తెలుసుకోకపోతే పాత జీవితంలో ఎట్లా ఉన్నావో కొత్త జీవితంలో కూడా అట్లాగే ఉంటాం కాకపోతే ఏంటంటే నేను నూతన జన్మ అనుభవాన్ని పొందానని చెప్పుకుంటావు గానీ నిజంగా దాన్ని రుచి చూసి ఉంటే పాత జీవితాన్ని మర్చిపోతాం సత్యంగా ఉంటాయి అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుడు దాన్ని విడిచిపెట్టలేదు చాలా సందర్భాల్లో సత్యం దట్టిని నిన్నడు కట్టుకోమంటాడు మనం మొట్టమొదటి మన జీవితంలో నూతన జీవితంలో నూతనంగా మనకు కావాల్సింది ఎన్నయ్య అనేది అంటే సత్యం అనేది సత్యం ఏంటి సత్యం వేసుకో సత్యం నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము అయ్యున్నానన్నాడు నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యంలో ప్రవేశింపనన్నాడు ఆయన నిజమైన సత్యం ఆయనే కాబట్టి ఆయన్ని ఎరగటమే నువ్వు సత్యం ఆయన అర్థం చేసుకోవటమే సత్యం ఆయన ఏ విధంగా ఈ లోకంలో జీవించాడో అదే విధంగా దాన్ని అనుసరిస్తూ అనుకరిస్తూ ఎదుటివాడికి మాదిరికరంగా ఉండటమే సత్యం అలాంటి సత్యకరమైనటువంటి జీవితాన్ని సత్యాన్ని ఎరగాలి ఖచ్చితంగా మొట్టమొదటిగా గడ్డి ఎన్నును దాని పువ్వులు రాళ్ళును అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిల్చును చూడండి ఈ లోకం గడ్డితో పోల్చబడింది అది ఇప్పుడు ఈ క్షణానికి అది పచ్చగా ఉండొచ్చునో గానీ దాని కొండో రోజు మూడో రోజు చూస్తే ఖచ్చితంగా అది వాడిపోవాల్సింది అది రాలిపోవాల్సింది కాని దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిల్చును ప్రభు మాట ఎప్పుడూ నిల్చును ఇది సత్యం ఈ సత్యం తెలుసుకున్నవాడు ఎప్పుడు మళ్లీ వెనక ఒక తిరగడు ఈ లోకంలో జారిడు పడిపో చాలా సందర్భాల్లో సత్యం అనేది తెలుసుకోక ఏదో ఊరికే ఆ ప్రార్థనకెళ్తా ఉంటారు బాప్తిని తీసుకుంటా ఉంటారు లేదంటే ఆచారబద్ధంగా నడుస్తూ ఉంటారు ఆదివారం వైపు అది సత్యాన్ని పక్కన పెట్టి వాడు ఏం చేయాలో దాన్ని చేస్తా ఉంటాడు కానీ ఇక్కడ కోరుకుంటుంది నిత్యం ఎప్పుడు దేవుడు వాక్యం ఎప్పుడు దానికి ఎప్పుడు ఏ విధంగా నిలిచి ప్రభు మాట ఎప్పుడు ఏ విధంగా నిలిచిపోయి ఉంటుందో సత్యం అనేది కూడా మన జీవితంలో మన శరీరంలో ఒక పార్ట్ లాగా ఒక అవయవం లాగా మనం దాన్ని ఏర్పరచుకోవాలి సత్యాన్ని తెలుసుకోవాలి తెలుసుకున్న వాళ్ళవి అనేక అనుభవపూర్వకంగా అనేకులకి ప్రకటించేవాడి లాగా ఉండాలి తీతు రాసిన తీతు తీతు పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని చూస్తే ఒకసారి మనము నీతిని అనుసరించి చేసిన క్రియలను మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు ద్వారాను మనను రక్షించను మనమాయన కృప వలన నిత్యమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులొటకాయి ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధి కుమరించేను చూడండి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మనము నీతిని అనుసర అనుసరించి చేసిన క్రియలను మూలముగా కాక తన కనికరమ చొప్పుననే మన నీతి కొన్నిసార్లు మన నీతిగా ఉన్నప్పటికీ నీతిగా ఉన్నప్పటికీ కూడా ఏదన్నా మన నీతిలో యథార్థత లేకపోవచ్చు సత్యం లేకపోవచ్చు అయినప్పటికీ గొప్ప విషయం ఏంటంటే తన కనికరం చుపున పునర్జన్మ సంబంధం కేవలం ఆయన కనికరం మనం నూతన జన్మ తీసుకున్నవాడి అంటే మనం సత్యంగా జీవించే సత్యంగా జీవించే వాళ్ళు దేవుని అరగిన వాళ్ళు ఉండొచ్చు కానీ కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు ద్వారా చూడండి సత్యం అనేది మనల్ని రక్షించేలాగుద మన ఈ లోక సత్యం కాదు కాని మనం దేవుని ద్వారా ఆ ఆ దేవునిచ్చినటువంటి కరిచనం ద్వారా మనం పునర్జన్మని మనం పొందుకున్నాం ఆ విషయాన్ని మనం లేఖనాల ద్వారా దేవుడు మన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు జోహన్ రాసిన పత్రిక ఫోటో అధ్యాయం కూడా చూస్తే పన్నెండు నుంచి తన్ను ఎందరు అంగీకరించినో అనగా ఆయన నామందు విశ్వసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు చూడండి దేవుడు స్వయంగా ఆయన అధికారాన్ని మనకు అనుగ్రహించారు మనం నృతంగా నూతన జన్మను కనుక పొంది ఉంటే ఆయన అధికారాన్ని మనం పొందిన వారిలాగా ఉండాలా ఆయన సత్యాన్ని మనం తెలుసుకున్న వారిలాగా ఉండాలా ఆయన మాటలు మన జీవితంలో ఎప్పటికీ యదార్థంగా నిలబడిపోవాలని సత్యం కాబట్టి ఈ లక్షణాలు మనలో లేకపోతే మనం పాత జీవితంలో ఉన్నట్టే పాత గుడ్డకు కొత్త మాషిక గాని కొత్త గుడ్డకు పాత మాషిక గాని పని చేయదు కాబట్టి ఇక్కడ మనకు వాక్యం లేఖనాల ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే తను ఎందరంగీకరించిన వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల ఆయన అధికారమును అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనను శరీర వలనను మనుష్యర్చన వలన పుట్టినవారు మనం దేవుని ద్వారా పుట్టాం దేవుడు దేవుని వలన పుట్టినవారమే వారమే కాబట్టి మనలో ఉండాల్సి ఆయన ఆయన అధికారం ఉండాలి ఆయన పిల్లలు మనం చెప్పుకునేది ఉండాలి మనలో గట్టి విశ్వాసం ఉండాలి సత్యం అనేది ఉండాలి తర్వాత ఆయన వాక్యం అనేది మన జీవితంలో ఉంటే అది నూతన జన్మ మనకి కలిగిన వారమే దాన్ని ప్రాక్టీస్ చేస్తున్న వారమై వారు కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నాడంటే వాక్యం శరీర దారి అయి కృపాసిన సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగినది ఆది కుమారుని కుమారుని మహిమ వలనే మనము ఆయనను మహిమ మహిమను కనుగొంటిమి విధంగా కనుగొంటున్నామంటే ఆయన కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించాం ఆయన సంపూర్ణంగా ఆయన ఆయన ఈ లోకంలో జీవించినంత కారణం కూడా సంపూర్ణత కలిగి ఎక్కడ కూడా కూడా ఇదిగోండి ఈ చిన్న కారణంతో ఆయన మీద నిందగాని ఏమి కూడా మోపలేని పరిస్థితి ఏ కారణం లేకుండా నిష్కారణంగా కారణం లేకుండా ఆయన మనం సెలువు కప్పచెప్తాం ఆయన్ని మరి కేవలం ఆయన చనిపోవటం వల్లనే మన దేవుడు ప్రభువు చనిపోవటం వల్లనే ఆయన రక్తంలో మనం స్నానం చేయటం ద్వారా ఆయన రక్తం ద్వారానే మనకు విమోచన అనేది కలిగింది ఆయన రక్తంలో మన బట్టలు మనల్ని మనం ఉతుక్కోకపోతే ఆయన రక్తం స్నానం చేయకపోతే నూతన జన్మ అనుభవం మనలో లేనట్టే ఇదే వవహాని స్వార్థ మూడో అధ్యాయం మూడు నుంచి చూస్తే అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుకు నికోదేమో ముసలివాడినైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు రెండో మారి రెండో మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా యేసు ఇట్ల ఒకడు నీటిమూలముగాను ఆత్మ మూలముగాను జన్మించేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను శరీరమూలకంగా జన్మించినది శరీరము ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనయ్యున్నది మీరు క్రొత్తగా జన్మింపవలేనని మీతో నేను నీతో చెప్పుతున్నది ఆశ్చర్యపడవద్దు చూడండి దేవుడు నూతన జన్మ గురించి ఎంత బాగా వివరిస్తున్నారంటే చూడండి అందుకే కొత్తగా జన్మిస్తేనే జన్మించాలి అని నన్ను హనుమానం వచ్చినప్పుడు శరీర లోకానుసారంగా శరీరానుసారంగా ఆలోచన కలిగినప్పుడు అది దానికి ఆన్సర్ ఏముందంటే అది నువ్వు ఆత్మలో దేవుని వద్దకు రాకపోతే దేవుళ్ళు నూతన జన్మాన్ని ఆ పొందలేకపోతే ఏమవుతుందంటే నువ్వు పాత జీవితాన్ని అనుసరిస్తూ ఉంటే పాత ఉంటా ఉంటే దాని మరి నూతన సృష్టి నువ్వు కాలేవు కాబట్టి ఈ రోజు క్రైస్తవులు తెలుసుకోవాల్సిన సత్యాన్ని ఏంటంటే ఆచారబద్ధమైనటువంటి వాటిని విడిచిపెట్టి సత్యం ఏంటో తెలుసుకొని ఆయన వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకొని ఆ క్రియలన్నీ మనం నెరవేరుస్తూ మనం కూడా సంపూర్ణత కలిగి ఎక్కడా కూడా లేని జీవితాన్ని జీవించినప్పుడే అది నూతన జన్మ కానీ క్రైస్తవులు ఇవన్నిటిని విడిచిపెట్టి పాత జీవితాన్ని పాతదాన్ని కోరుకుంటున్నారు కానీ చెప్పుకోవడానికి అనుసరించడానికి ఆచరించడానికి మాత్రం కొత్తవి కావాలి కానీ మన కొత్తవి కావాలి దేంట్లో కావాలంటే కావాలి నూతన జన్మ దేంట్లో కావాలంటే కావాలి కాబట్టి రోజు కడవరి కాలంలో ఉన్నాం మనం ఇలాంటి వాటన్నింటికి గనక దూరంగా ఉంటే ఈ అనుభవం గనక మనకు లేకపోతే మనం నూతన జన్మ అనుభవం లేకపోతే నూతనంగా జన్మించకపోతే నూతనంగా ప్రతి మనం కొత్తగా దేవునికి విషయంలో మనం రోజు రోజుకి నూతన జ్ఞానంతో నూతన అభిషేకంతో నూతన ఆత్మతో మరి మనం ఉండకపోతే దానివల్ల ఫలితం లేదు ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు ఒకడు కొత్తగా జన్మింపవల్ అని మీతో చెప్తున్నాను దానికి మీరు ఆశ్చర్యపడద్దు ఎందుకంటే ఇది ఆత్మ మూలమైంది శరీరం సంబంధించింది కాదు అని చెప్పి దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తా కాబట్టి మనం ఈ సత్యాన్ని తెలుసుకొని దీని ప్రకారంగా నవ్ నడవడానికి దేవుడి తన కూపర్ మన ఉంచును గాక ఆమె దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించుగాక చిన్న అర్థం చేసుకుందాం పరిశుద్ధి పరిశుధిరా పరిశుద్ధి పరిశుద్ధి ప్రేమ కలిగిన ఆయన జీవ కలిగిందయన జీవాధిపతి ఏసయా అని నామారికి ఎంతో వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా ప్రకారం ప్రభాగో మీరు చెప్పబడిన మాటల ప్రకారం ప్రభా క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి పాతవి గతించిపోయి అన్నీ అయా మళ్ళీ పాత వాటి కోసం ఎత్తుకుంటూ వెళ్ళకుండా అయా నూతనమైన వాటిని తెలుసుకోని ప్రభా అ వాటి అన్నిటి ప్రకారం మేము ప్రభా ప్రాక్టీస్ చేసి వాటిని మా జీవితాల్లో ఉంచుకొని ప్రభా సంపూర్ణమైనటువంటి జీవితాన్ని మేము నీలో జీవించడానికి అయానికి ఇష్టమైన బిడ్లుగా ఉండడానికి నీకు అనుగ్రహించండి మీరు సహాయం దయచేయండి దేవ ఇదిగో విన్నటువంటి బాక్యాన్ని బట్టి ప్రభావిలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ఇదిగో ఆయన మరి బాప్ దేశ కార్యక్రమానికి బయలుదేరి వెళ్తున్నాను బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి దారి మార్గంలో మీరు సహాయకులుగా ఉండండి ప్రభా అనేకులను ఇంకా రక్షించడానికి ప్రభావి తీసుకునే వారితో పాటు ప్రభా ఇంకెవరైనా రక్షణ భాగ్యం లేకపోతే అయా ఇంకొకరు ముందుకు వచ్చి ప్రభావ మేము కూడా తీసుకుంటాం ఇదే రక్షణ దిన ఇంకొకరు కూడా రావడానికి గ్రహించండి ప్రభా చెప్తున్న చెప్తున్న పరిచర్లోనూ ప్రభా వెళుతున్న ఆ మార్గంలోనూ మీరు నడిపించండి దేవానికి ఎంతో వందనాలు ప్రభా ఈ దినానికి ప్రభా రాలేని వారిని కూడా మీరు నాకు చేసుకోండి తండ్రి ముఖ్యంగా ప్రభా అ్ లో ప్రభా పద్నాలుగో తేదీ తర్వాత ప్రభా అయా మరి మారుమూల స్వార్థందనే గ్రామాలకు స్వార్థం కోసం వెళ్ళాలని మీకు చూపించండి అయా ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్లాలో ఎవరితో మాట్లాడాలో గత ప్రభా కేవలం మా ప్రణాళిక పనిచేయలేదు కానీ ప్రభా అయా చిత్త ప్రకారం ఏమైనా నడిచాం ప్రభా ఈసారి కూడా మీ చిత్తం ప్రకారం నడిపించి ఆ ప్రాంతాలకు తీసుకువెళ్ళి స్వార్థిని అందిస్తాన్ని అనుగ్రహించండి మీరు తోడుగా ఉండి సహాయాన్ని నడుపు చేత్మల్ని రక్షించడాన్ని కూర్చుని అనుగ్రహించండి మీరు అడుతున్న ప్రాంతంలో ప్రభా దుష్ట శక్తులు అంధకార శక్తులు చీకటి శక్తులు మీ నామంలో ప్రభా అయా మీ కాలి కింద వాటిని వాటిని తొక్కుతుంట అయా వాటి ప్రభు వాటి మీద సంపూర్ణమైన విజయాన్ని మాకు అందరికి అనుగ్రహించండి అక్కడ ఉన్నటువంటి ప్రభావ మరి ఒక నూతన జన్మని మీరు అందరికి అనుగ్రహించి మేము ప్రార్థించు ప్రభా ప్రతి ప్రార్థనాంశాన్ని విజయాన్ని అనుగ్రహించి మీ సాక్షులుగాను ఆయానికి నమ్మకమైన వీళ్ళ గానీ మేము నేర్పరచుకోమని ఏ సాయ నామంలో అడిగి వేడుకొని అడిగి వేడుకొని కొంత కొంచెం స్వత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవ కృపాశక్తి సంపూర్ణ జీవింబల తండ్రి నికేస్తుమేనా అబ్రహం నిస్ యాకోబ్ల గొప్ప దేవ పరిశుద్ధి తండ్రి అబ్రహం నిశాఖ యాకోబ్లకు చేసిన వాగ్దాని ప్రభావ మీ మరణ భూస్థాపన పునరుత్వం ద్వారా మా అందరి జీతాలలో నెరవేర్చిన గొప్ప దేవ మహా మహోన్నతుడానికి వర్ణాలు ఇస్తాయ్యా నా దేవ దినం మీరు మాకు అనిగరించిన ప్రభావ దినం ఎంతో మంది చూడలేకపోయి తండ్రి మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారు నాయన నేను శృతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన మీకు స్వరం మీ కృప్రమకు అనుగ్రహించినయన ఏ సయ్యా నీకే కుటుం సోత్రమైన నీకే మహిమ మహిమ ఘనత ప్రభావం అర్థం చేసుకుంటున్నాయి గొప్ప దేవ వాచేందు ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభా నీకు ఓ ప్రభా ప్రతి సృష్టిగా మారాలా ప్రభా వాత జీవితం పాపక జీవితం నుంచి మనుషులంతా విడుదల పొందాలా ఓ ప్రభా నిర్మలమైన మీకు ఉదకంతో ప్రాణం జీవితం ఉండాలా ప్రభా ప్రతి ఒక్కరు ప్రభావం సంపూర్ణంగా సాగిపోవాల ప్రభా అయినా ఇక మాకు చివరి అంచులు ఉంటుందిగా ప్రభా నేన ప్రతి ఒక్క బిడ ప్రభా మీలో ప్రభా కడగబడి ప్రభా మీ సంకృత సారలతో పరిశుభ్రత కలిగి ప్రభా నీ నామాని మహిమ పర్చి బిడలుగా ప్రతి ఒక్క శివుకు మీరు లేవలేతను ప్రభా నూతనమైన అభిషేకం అనుగ్రహించండి పరిశుధాత్మ అభిషేకం లేచంటే ప్రభావ మీ బిడల మీద కాలేమి ప్రభావ నిన్ను మహిమ పర్చలే కాబట్టి నేను ప్రతి ఒక్క బిడకనైనా మీకు పరిశుధాత్మ అభిషేకం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాయి అడుగు ప్రతి వారికి ఇష్టంగా ధారాళంగా కొలత లేకుండా ఇస్తాను ప్రభావ నా దేవా నా ప్రభా ప్రతి బిడక అంతే దిన మనుషులందరి మీద నా దాసుల మీద నా దాసుల మీద పశుధాత్మను కుమ్మరిస్తాను మీ వృద్ధులు కళలు గంట యమనస్తులు దర్శనాలు కలుగుతున్నారు ప్రభావా అనేకులు ప్రవచిస్తున్నారు బాబా వాగ్దానం ప్రభావ ప్రతి ఒక్కరు కనిపెట్టుకోవాలా ఈ చివరి కాలంలో ప్రభావ అనేకులు ప్రభా వాగ్దానం మర్చిపోయి ప్రభా ప్రకృతి సంబంధంగా ప్రభావ నేస్తే ప్రభావ ఆయన తెలియని స్థితిలో ఉంటుందిగా ప్రభావ వాళ్ళ పట్ల మీకు కనికరించి చూపించమని ప్రష్టమైన నాదే మీకు ఫీలింగ్ లో మీకు ముద్రలో ఉండాలా పశుదాత్మ చేత ప్రభా ప్రతి ఒక్కరిని ముద్రించుకుంటున్నారు బాబా ఈ మన దిన ప్రభావ ఆ ముద్దలో నీకు ప్రతి ఒక్క రావాలా ప్రభా మీరే పైరే తీసుకోండి మీరు ఆకర్షించుకుని నడిపించమని సాదిష్టం నేను గొప్పదేవ వాకింగ్ చేతి మమ్మల్ని ఇంకా బలపరుస్తున్నారు ఆయన మీ వాకింగ్ చేసి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు మా విశ్వాసాన్ని వృద్ధి చేస్తున్నారు నీకు ప్రభా మీ స్వరం వింటేనే ప్రభా మా విశ్వాసం బలపడుతుంది మీ స్వరం వింటేనే మేం బ్రతుతాం ప్రభా అయినా మీకు స్వరాన్ని మీకు జీవాన్ని మాపిస్తున్నారు ప్రతి దినం నీకు వర్ణాలేసయ్యా నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం తండ్రి గొప్పదేవా ఎస్ఐ అతను మీరు అక్కడ బహు సమీపం ఉంది ప్రభా నైనా మీరు సిద్ధపడి అనేకులు సిద్ధపరచాలా ప్రభా అయినా మతపరమైన జీవితం నుంచి మనుషులంతా బిడుదల పొందాలా సత్యని గ్రహించి ప్రభా ఓ ప్రభా స్వతంత్రులుగా కావాలా ప్రభా సత్యని గ్రహించిన వాడు బానిసే ప్రభా కాబట్టి స్వతంత్రులు కావాలి తయారు కావాలా ఆయన మీ ఎందుకు స్వతంత్రులుగా తయారు అలాంటి బిడలుగా మీరు తయారుజీమని ప్రధిష్టమైన నా దేవ వైరస్ బాధ్యతలు అందరినీ మీరు స్వస్థపరిచిన ప్రభా భయంకరమైన కాలంలో చికటి కాలం క్రమల కాలంలోనే ఉంటున్నాం కానీ ప్రభా మీ వెలుగు ప్రకాశిస్తూనే ఉంది ప్రభావ అనేకుల ఆ వెలుగును స్వీకరించిన శక్తులు ఉన్నారు ప్రభా కణికరించి మంత్రి మీ వెలుగు దగ్గరికి వాళ్ళు రావాలా ప్రభావా చీకటిలోంచి వాళ్ళు బయటకు రావాలా ప్రభావ ఆయన ఏసు ప్రభా అతన్ని ప్రతి ఒక్క బిడ ప్రభావ మీ సత్యను గ్రహించి ఓ ప్రభా మీ బిడల ఆ అధికారంగా అలకరించినారు నాయన మీ నామ ప్రతి ఒక్కరికి ప్రభావ ఆ సత్యని ప్రభావం వెలుగు చాటాలా ప్రభావ అనేకులు మీరు చూపించాలా ప్రభావ ఏసుక్రీస్తు రక్షణ ఉంది ఆకాశం కింద భూమి కింద ఏ నామంలో రక్షణ ఏ సుక్రీస్తు నామైన రక్షణ ఉంది అని నేను ఎనిగెత్తి చెప్పాలా ప్రభా ధైర్యంగా మేము వాక్యం ప్రేమతో మేము ప్రకటించాలా ఎందుకంటే ఈ లోకల్ మీరు వచ్చినప్పుడు ప్రభావ ఎంతగానో ప్రేమతోని ప్రభా మీ వాక్యని ప్రకటించినారనైనా కాబట్టి మీ బిడలమైన మేము కూడా ప్రభా అలాంటి ఆత్మ కలిగి అలాంటి విధానం అలాంటి అనుభవం కలిగి మేము ప్రకటించాలి మనుషులకు అయినా వాళ్ళకి ఏ రీతిగా మేము వాక్యం చెప్పాలి ప్రభావ మీరే మాకు స్థాయికులు మీ మార్గం చెప్పించిన మీ ఆలోచనలు మీ తలంపులు మాకు అనుగరించినైనా రకరకాలమైన మనుషుల దగ్గరికి మీ వెళ్తుంది కదా ప్రభావైనా వాళ్ళకి ఏ రీతిగా ప్రభావి సత్యాన్ని ప్రకటించాలా ఏ రీతిగా వాళ్ళ ప్రభావం నడిపించుకోవాలి మీ మార్గం చూపించమని ప్రాదిష్టం మీ అభిషేకం మాకు అనుగ్రహించే నా ప్రభావం అందనేసి ప్రతి ఒక్క బిడ్డ తాకండి స్వస్థపరిచని ప్రాదిష్టం అయినా వాళ్ళ జీతాలు ప్రభావ సంపూర్ణంగా సమర్పించుకొని జీవించి బిడలుగా తయారు చేయండి ప్రభావ నా దేవ ఎస్ మీ ప్రొటెక్షన్ మాకు అందరికీ అనుగ్రహించండి ఎట్లా జీవించాలో కూడా మాకు అనేక విధానాలు మీరు చూపించారు మీరు మాత్రం మాట్లాడారు ప్రభావ ఆయన ఏ రీతిగా తప్పించుకోవాలా ఏ రీతిగా ప్రార్థించాలనే విషయాలు మీరు మాకు చూపించినారు వాక్య ప్రకారంగా దాన్ని నీకు వనాలి ప్రభా అది మేము ప్రాక్టీస్ చేయాలా మా జీవితంలో అవలంబించుకోవాలా ప్రభా మీరు నేర్పించాలా మీ వాక్యం పెట్టి నడిపించాలా వాళ్ళ విశ్వాసం బలపరుచుకుని సంపూర్ణంగా మీద ఆధారపడి జీవిత బిడలుగా సారవలగా మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తాము ఈ దినమంతా మీ సాయంకీతం నడిపించండి మేము మార్గలు అంతట్లో ప్రభా మీరు సారాలని చేసి నడిపించండి మీకు పరిశుద్ధార్ నడిపింపు మాకు నిత్యం అను ప్రతి దశలో ప్రభా ప్రతి చిన్న విషయంలో ప్రతి విషయంలో ప్రభావం మీ ఆత్మ చెట్టును నడిపించబడాలా కృతజ్ఞత పూర్వకంగా మేము సృష్టించాలా మా సహనాన్ని మీరు సకల జన్లు మేము ప్రకటించాలా ప్రభావం ఎల్లప్పుడూ మీ అందరినీ ఆయన ఎత్తు ప్రభావాలకి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయడానికి ఆత్మీయమైన లోతులకి ప్రతి సంఘాన్ని నడిపించమని ప్రార్థిస్తామేనా గొప్ప దేవానికి వర్ణాలు ఇస్తాయా గొప్ప దేవ ఇస్తున్నే గ్రహించినా ప్రభావం మీరు సహాయపడమని మీకు వర్ణాలు ఇస్తాయా గొప్ప దేవ పరిశుద్ధులకు సంధించనైనా ఎంతమంది మంది ప్రభా సంఘాలు ఉన్నాయో ప్రభా సంఘాలు కూడా ప్రభావం మీ సత్యాన్ని గ్రహించి ఓ ప్రభావాల బయటికి రావాలి అబద్ధ బోధ నుంచి బయటికి రావాలా కాంగ్రీగేషన్ నుంచి గొప్ప గొప్ప సేవకులు బయటికి రావాల తండ్రి కోత ఎంతో విస్తారంగా పనివారు కుదుగున్నారు ప్రభా అయినా ఏసఐ పని మీ లేవనెత్తండి ప్రభావ మా దేశంలోకి ప్రతి ప్రాంతంలోకి గొప్ప గొప్ప సేవకులు మీరు లేవనెత్తండి విశేషంగా ఓ ప్రభా మీ అద్భుతాలు జరిగించండి ప్రభావ చర్చ ద్వారా ప్రభా ఆ పవర్ వాళ్ళకి ఇచ్చినారు అది వాడుకోవాలి ప్రభా ఏ రీతిగా మొదట ఉపదేశం పొందినరో ప్రభా అది తిరిగి తెలుసుకుని ప్రభా మారు మనసు పొంది ప్రభా మొదటి క్రియని చేయాలి ప్రభా నైనా అలాంటి బిడ్డలుగా మీరు తయారు చేసి ప్రతి సంఘాలు మీరు ఆకర్షించి దర్శించండి ప్రభా ఆయన వాళ్ళు కనివిప్పు కలిగించండి వాళ్ళు ఆత్మీయతలు నిప్పని ప్రభావ అక్కడ లేగి కమనించి మెలిపిస్తే క్రమంలోకి నడిపించమని ప్రధిష్టమైన ఏసయ్య ఆక ఆక ఆధిక్యత మీరు మాకు ఇచ్చినారు ప్రభా నా తండ్రి నీకు వన్నా నీకేస్తూ స్తోత్రాలు ఏర్పించారు ఆక ఇలాక మెలిపిస్తే క్రమంలోకి మేము అనేక మీరు నడిపించాలా ప్రభా మెలిపిసేద ఇచ్చే క్రమం ప్రభా ఆయన తీసుకునే క్రమం కాదు ప్రభా ఓ ప్రభా నతను మీద మీ దగ్గర పొందుకున్న ప్రతి ఒక్కరి ప్రభే అనేకులు మీ పంచాలా ప్రభావ ఎస్ అలాంటి కృపావారాలు మీరు మాకు అనుగ్రహించినయన ప్రతి ఒక్కరు ప్రభావ ఆ ట్రాన్స్లేషన్ లోకి రావాలా అభిషేకం పొందుకొని మీకు ఒకటి జీవించాలా అలాంటి బిడలుగా తయారు చేయడం విశేషమైన అద్భుతాలు మా సేవా జీవితంలో మా అందరి జీవితంలో మీరు జరిగించండి ప్రభావ ఆయన ఎస్ అయ్యా ప్రతి అభిషేకించమని ప్రార్థిస్తాను అయినా ముఖ్యంగా ప్రభావ పరిశుధాత్మ అభిషేకం పొందుకోవాలా అప్పుడే ఈ సత్యం గ్రహించగలం ఈ వాక్యం మాకు అర్థమైతే ప్రభావ కాబట్టి ప్రభా బూదిగలు మీకు మీ సాక్షిగా అలాంటి సేవా చిత్తము నడిపించమని ప్రాదిష్టమైన నా దేవ నా ప్రభా మాలక ప్రభావ సంపూర్ణ స్వస్థ బిడికిచ్చినా నీకు వందాలు ప్రభావ కృతజ్ఞతలు అర్పించుకుంటాం ఇది మనుషుల వల్ల కలిగింది కాదు ప్రభా మీ వల్ల కలిగింది స్వస్థపరిచే దేవుడు మీరు ప్రభావ మల్టీ వండర్స్ మల్టీ మేరకల్స్ మీరు చేసినా నీకు వందలు అవును మీరు అద్భుతాలు చేసే దేవుడు ప్రభా ఆశ్చర్యకరాలు చేసే దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు ప్రభ అంత గొప్ప దేవుడు వేస్తాయా నీకు ఓ ప్రభ ప్రతి ప్రార్థనలకు మీరు జవాబు ఇచ్చినా నీకు వందాలు మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకుంటాం తండ్రి ఆ బిడ్డ భవిష్యత్తు మీరు నూతనంగా మీరు అభిషేకించి ప్రభావ ప్రతి చోట మీ కొరకు సాక్షి నిలబెట్టుకోమంటే తల్లిదండ్రులు మీరు బలపరచని బంధువులందరూ మీరు బలపరిచారు ఆదరణ మీ సమాధానం మీరు ఇచ్చారు ప్రభావ విశ్వాసంలో సంపూర్ణంగా అంచెలంచెలకు ఎదిగలని సాయపడని ఆ అరుణ్ బ్రదర్ కూడా మీరు తాకి స్వస్సతిచ్చాను నీకు వందాలు ప్రభావ ఆ కొట్టివేసి ప్రభావ మీరు బ్రతికింపజేసినా నీకు వందా నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకున్నాము ఆయన గొప్ప దేవానికి ఓ ప్రభా మీరు మాతో ఉన్నారు ప్రభా ఎన్నో విషయాలు మాకు చూపిస్తున్నారు ఎంతగానో మా పక్క నుండి ప్రభావ మమ్మల్ని బలపరుస్తున్నారు నాయన నీకు వర్ణాలి సయ్యా నీకే కృతజ్ఞతలు అర్పించకుండా అలాంటి దృఢమైన విశ్వాసంలో మేము అంచెలంచు గంక సంపూర్ణంగా ముందుకు వెళ్ళిపోవాలా ప్రభావ దేని గురించి మేము భయపడం అనుమానించం ప్రభావ మా కొండ మా కోట మా దాగుకొని మా ఉన్నత ఆశ్రయదు దుర్గం నువ్వే ప్రభావా నీకు వర్ణాలి సీకు వన్నీ జీతంలో ప్రభావంలో మీరు కాపాడి ప్రభు మీరు ఎక్కల కింద భద్రపరుచుకొని ఈ వాక్యం చెప్పకొని వాక్యం నెమరేసుకోవాలా మా జీతాలు అవలంబించుకోవాలా అనేకులు వాటి ప్రకటించాల ప్రవ్వ అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించి ఓ ప్రవ్వా ఇంకా ఈ మంత్ లో ప్రోత్సిన ప్రా అక్కడ ట్రైబల్ ఏరియాకి వెళ్తుండేగా ప్రవ్వా మీ ఆత్మకార్యం ఇంకా జరిగించమని ప్రార్థిస్తున్నాను అర్థంకి ప్రతి చీకటి దురా అందకాల శక్తులను ప్రతి డిమెంట్స్ ఆ ప్రాంతాల మనుషులు రూచిపెట్టుకోమని ఆజ్ఞాపిస్తున్నా ఏ స్థిరిస్తుంది నామౌన ప్రవ్వా అద్భుతాలు మీకు జరిగించిన ప్రతి హృదయాన్ని మీరు తెరవని ప్రతి బిడ్డని ఆకర్షించుకోండి ఆ బిడ్డలకు ఎట్లా మేస్తూ మాకు జ్ఞానం అనుగ్రహించండి మీ ఆత్మ నడిపింపదం మీ ఆత్మ చేత మీరు నడిపింపబడాలా అలాంటి అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించమదిష్టమైన ఓ మీరు బలపరచండి ఆ టైం కు ఎన్ని ఆటంకాలు కానీ కొట్టివేసి ప్రభా మీ చిత్తానుసారికి మమ్మల్ని అందరూ నడిపించి బలపరచమని ప్రాదిష్టమైన నా దేవా మీ రాక పర్యంతరం చివరి వరకు ప్రభు మీ రక్షణ పరంగా నిలబడాలా అనేక మీ చేతులు నడిపించాలా ఓ ప్రభా అలాంటి సేవా జీతులకు మమ్మల్ని నడిపించి మీ రాక వరకు మిమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమర ఏసుక్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థించుతున్నాం తండ్రి ఆ హలో ప్రభావ్యూ లేకపోతే గొప్పదిగా తండ్రి పోదాం మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వాళ్ళు హృదయ పరిశీలికి లేకంటే మేము ఏ విధంగా జీవించాలను కంటే మాకు నేర్పించండి పోదాం మా కార్యక్రమాలు మమ్మల్ని సరిచయండి పోదాం మీకు అనువుగా తరీ మీ చిత్రాన్ని జరిగించే వ్యక్తులుగా మేము ఉండేటట్టు సాయం చేయండి మాలో వేషధారణ తండ్రి ప్రభావం ఇటువంటి జీవితాలు లేకుండా సాయం చేయండి తిరిగి జన్మించిన అనుభవం మాకు కలుగజేయండి ప్రభావం మీరే మార్గమో మీరే సత్యమో ఏమన్న వాక్యంతో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభుత్వం అనేక విషయాలు సరిచేసుకోవాల్సింది అనుకోవడం తది ప్రభావైనా ఇంకా నువ్వు బలపరిచి తండ్రి ప్రభానైనా మేము మాదిరిక జీవించే వ్యక్తులలో ఉండేటట్టు సాయం చేయడం ఆయన ఈ సయా మీ కృతజ్ఞతలు కలిగి జీవించుట ప్రతి విషయంలో నాయన మీ మేలులను తలవంచుకొని మాకు ఇచ్చిన ఈ యొక్క తండ్రి ప్రభా అక్క రక్షణను జ్ఞాపకం చేసుకుని మాదిరిచి జీవించే వ్యక్తులుగా మేము థ్యాంక్స్ బలపరచం గుడి వచ్చిన ప్రతి బిడ్డను జీవించండి ఆశీర్వదించండి మీ చేతిలో కప్పగించుకుంటున్నాం సంపూర్ణ ఆరోగ్యము సంపూర్ణ స్వచ్ఛతం కలిగదు బ్రదర్ మెల్కొమ్మి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభుత్వ సంపూర్ణ ఆరోగ్యం స్వచ్ఛతం దయచారు తోడుగా నేడుగా మీరు ఉండాలి ప్రభావి బలపరచండి అదే మరిగా అనారోగ్యం బాధపడుతున్న ఎమ్మెల్యే ఆంటీని తండ్రి బేబీ ఆంటీని నాయన సంపూర్ణ స్వస్థపరచండి తోడుగా ఉండాలి ప్రభా సహాయం చేయండి ప్రభావ మరిగా నైనా కోవిడ్ బాధితులు తండ్రి నాయన ఈ మధ్యలో కూడా నాయన తెలిసిన వాళ్ళు చనిపోయి ఉంటున్నారు ప్రభా వారి కుటుంబాలని బలపరచండి ప్రభా ఆయన వారికి రక్షణ మార అనుగ్రహించండి ఇమ్యూనిటీని దేయండి బాధితులకు తండ్రి వారికి రక్షణ దయచేయండి ప్రభా సహాయం తండ్రి భారం కలిగి సువార్తను ప్రకటించే వ్యక్తులుగా మేము సాయించాం తండ్రి ఎక్కడైతే బాప్తిజ్మంలు పొందబోచున్న బిడ్డలకి సంపూర్ణ తండ్రి రక్షణను తండ్రి వారి జీవితంలో వెలుగును అనుగ్రహించింది ప్రభు వారితో మీరుండీ ప్రభు వారిని మీ సేవకులుగా మీ పని నిమిత్తమే ఏర్పరచుకుంటున్నాను మీకు వందనాలు ప్రభు బలపరచము వేడుకొని ఆయన ఇంకా నువ్వు జరగబోయే పనులన్నిటిలో జ్ఞాపకం తండ్రి ఇచ్చిన అవకాశాన్ని మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తాం తను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్తతుడు మా ప్రభు మీ ప్రియ కుమారుడైన విశు క్రిస్తు పరిశుద్ధనామము నా ప్రార్థిస్తూ అడుగు తండ్రి ఆ మెయిన్ ఆ నా ప్రార్థించడం హలో అయిపోయినా అందరు అయిపోయారన్నా అనుకుంటా అయిపోయినారుదర్ మీరే ఉన్నారు సార్ మీరే ఉన్నారు సరే పరిశుద్ధ వదనాలు అయితాయా కృపా మాయడా సమతుడీకే వదనాలు అయినా మీ హృదయం మార్పు పొందాలన్న విషయాన్ని మీరు మాకు హెచ్చరించిన ప్రతిరోజు నూతనంగా మార్పు పొందులాగా మీ నూతనమైన కృపాను మాకు అనుగ్రహించండి నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తర్వా ఎన్నడూ దున్న విధానంగా భూమిని దున్నే సేవకులతో తయారు చేయండి ప్రభావ ఎన్నడూ సేవ చేయని విధానంగా మేము ముర్లు కోలాగిన ప్రార్థిస్తున్నాం తర్వా ఆత్మలో ప్రభావ జీవంలో ప్రభావ చరంలో ప్రతి విషయంలో మిమ్మల్ని మహిమ పరిచే తయారు చేయమని ప్రార్థిస్తున్నాం నేను శ్రమల కాలంలో ఏ రీతిగా మీ కొడుకు సాక్షిగా జీవించాలా భయమతోనే వణుకుతోనే ప్రభు మీ సరిధిలో సమయం గడుపులాగిన మీ వరాతులను మేము ధ్యానించాలా మీ యొక్క వాక్యంలో ఏసా మిమ్మల్ని తన మహిమపరచాలా మీకు మిమ్మల్ని హెచ్చించాలా ప్రతి దశలో మేము మిమ్మల్ని హెచ్చించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఆయన ఈ యొక్క ఆనందం చోట్ల మీరే ఆధిపత్యం వహించి మమ్మల్ని నడిపించాలి తండ్రి దినమంతం మీ యొక్క శాంతి నడిపించండి ప్రతి చోట మీకు సాక్షిగా మీరు పెట్టుకోమండి ఏసుక్రీస్తు నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ మన ప్రజల ఏసుక్రీస్తు కృపా సమాధానం నడిపించి మన అందరికీ సదాకాలం తోడైందనే గనుక మెయిన్ హాలియా అందరికీ ప్రైజ్ లేదు సార్ ప్రైజ్ ప్రైజ్ అందరికీ ప్రైజ్ లేదు